అత్తలు పన్నీరు ఆదివారం సొత్తులు శోకులు సోమవారం మత్తులు మందులు మంగళవారం గుత్తులు వత్తులు బుధవారం గుత్తులు తిత్తులు గురువారం చిత్తులు కత్తులు శుక్రవారం సత్యాలు ముత్యాలు శనివారం